ప్రసారం చేసిన ఈ పరిచయ కార్యక్రమాన్ని వినండి పరిచయకర్త డాక్టర్ ఎన్ గోపిడు చేసిన ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం రికార్డింగ్ తెలుగు సాహిత్య సాంస్కృతిక ప్రపంచంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా వెలుగుతున్న ఉజ్వల తార మహాకవిగా సినీ గేయ రచయితగా వక్తగా అధ్యాపకుడిగా పరిశోధకుడిగా పరిపాలకుడిగా ఇలా ప్రతిరంగంలోనూ తనదైన ప్రత్యేక ముద్రను స్థాపించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ సినారే తెర ఉన్నా కూడా తెర కనిపించే కళాకారులను మించిన గ్లామర్ సాహిత్యం ద్వారా గడించిన అపురూపమైన ఏకైక వ్యక్తి సినారే వేలాది సభల్లో ప్రసంగిస్తున్న పునరుక్తి రాణి అని అద్వితీయ ప్రతిభాసాగరుడు ఏ సభలో మాట్లాడిన రక్తి కట్టించే సద్యస్ఫురణ సమయస్ఫూర్తి మూర్తిభవించిన వక్త నలభైకి పైగా కావ్యాలు వెరవరించినా విశ్వంభర వంటి మానవీయ సాత్విక బృహత్ కావ్యాన్ని రచించినా మంటల్లో మానవుణ్ణి దర్శించినా తలస్పర్శిగా వ్యాసాలు రాసినా వేలాది సినీ గీతాలు అల్లినా రాస్తూ రాస్తూ పోతాను ఇంకే వరకు పోతూ పోతూ రాస్తాను ఒప్పు వాడే వరకు అంటూ అవిశ్రాంతంగా స్పందించి అశాంతి చంద్రుడు నిరంతర కవి తినారే అటువంటి మహాకవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వారి ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం నమస్కారం నారాయణ రెడ్డి గారు నమస్కారం నాలుగు దశాబ్దాలుగా మీరు కవితా వ్యాసంగం చేస్తున్నారు దేశంలో కవిగా మీకు గొప్ప స్థానం ఉంది అయితే మీరు కవిగా మారటానికి ప్రేరణ ఏమిటి మీ బాల్యంలోని నను నడిపించింది ఇక్కడ పలికించడం అంటే పాటగా ఇక్కడ నడిపించడం అంటే మాటగా కాబట్టి పల్లెనేమో నాకు పాట ఇచ్చింది పట్నం మాట ఇచ్చింది మా ఊళ్ళో హనుమాజిపేటలో నేను చిన్నప్పటి నుంచి పెద్ద చదువుకున్నవాణ్ణి కాదు వీధిబడి వీధి బడిలో ఏం చదువుకున్నామో మాకు గుర్తులేదు ఇంకా అయితే మా అమ్మ సింగిరెడ్డి బుచ్చమ్మ మంచి చాలా తీయని స్వరంతో పాటలు పాడుకునేది పాడేది కాదు అది ఏదో అంటారే గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు విన్నాడే కొన్ని విషయాలు అలా నేను మా అమ్మకు కొడుకు తర్వాత నేను విన్నాను అలా అంటే ఇది శృత సంస్కారం జాలపద గేయాలు ేయాలు పాడుకునేవి ఆవిడ చదువుకున్నది కాదు అక్షరాలు కూడా తెలియ ఆ పరిస్థితిలో మా ఊరి పక్కన ఏరుంది మా ఇంటి చుట్టూ పైరుంది కాబట్టి ఏరు పైరు నా మీద చెరగని ముద్రను వేశాయి అది ప్రాతిపదిక ఆ ప్రాతిపదికతోనే నేను రాయడం రాయడమే పద్యాన్ని ప్రారంభించాను ఇది కూడా ఛందస్సు నేర్చుకుని కాదు యతిప్రాసలు సహజంగా దొరిలేవు జావ పద్యం అవును ఆ పద్ధతిలో ప్రారంభమైంది సరే తర్వాత పరిణామం మీకు తెలిసింది సమకాలీన కవిత్వాన్ని ఈ సీనియర్ కవుల్లో మీ అంత శ్రద్ధగా ఫాలో అవుతున్న వాళ్ళు లేరు సార్ నేటి యువతరం రాస్తున్న కవిత్వంలో మిమ్మల్ని ఆకట్టుకుంటున్న ప్రధానమైన అంశాలు ఏమి ఉన్నాయా నచ్చని విషయాలు కూడా ఏమైనా ఉంటే చెప్పండి ఇప్పుడు రెండు అంశాలు మీలో ఉన్నాయి మీరు మాటల్లో నాకు కనిపిస్తున్నాయి డాక్టర్ గోపీ ఒకటి సమకాలీన కవిత్వం మీరు చదువుతారని అంతే కదా తర్వాత అందులో మంచి చెడు ఏమిటి బేరీజు ఏంటని బాగుంది ప్రశ్న అయితే చాలా అవసరమైన ప్రశ్న కూడా ఇవాడు అంటే కవి అన్నవాడు తన కవిత్వం మాత్రమే చదువుకోవద్దు ఇతరుల కవిత్వా చదువు మళ్ళీ ఇతరుల కవిత్వాలు అంటే తనకు జూనియర్స్గా ఉన్నవాళ్ళు చదివితే ఏదో పెద్ద అవమానంగా భావించేవాడు వాళ్ళు కొందరు అంటే నిజమైన కవి అంటే అక్షరాల సజీవ కవి అంటాను నేను మనిషిగా కాదు కవిగా సజీవ ఇంకా ఉన్నవాడు తాను తనవి కాదు చదవాల్సింది ఇతరులవి చదవాలి ఇతరులవి చదివి తాను ఎక్కడున్నాడో అంచనా వేసుకోవాలి ఇవాళ యువకవి రాసిన ఒకే ఒక కవిత కావచ్చు తొలి కవిత కావచ్చు తాను తొలి కవిత రాసినప్పుడు తన స్థాయి ఏమిటి సరికొత్త యువకవి రాసిన స్థాయి అలా అంచనా వేసుకోవాలి తారతమ్యాలు పరీక్షించుకోవాలి ఆ దృష్టితో నేను ఎంత వేగంగా జీవితం నడుపుతూ ఉన్నా చివరి కారులోనో ఇంట్లోనో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆఫీస్కి నేను ఈ కవితలు చదువుతూ ఉంటాను నిజానికి కథలు చదవాలని నవలలు చదవాలని సీరియల్ నవల ఆసక్తి ఉంది నాకు నీకు తెలుసు కదా సమయం ఉన్న సమయంలో నా ప్రయారిటీస్ నా ప్రాధాన్యత కవిత్వం మీరు కాలాన్ని ముక్కలుగా కత్తిరించుకొని వాడుకుంటారని కొందరు అన్నారు అవును అవును కాలాన్ని విభజించి ఒక పలక మీద ఇతరుల కవిత్వం చదవడం కూడా ఆ కాలఖండం మీద రాసి ఉంది అనమాట అయితే పోతే రెండవది చదువుతాను చాలా అతిశయోక్తి అనిపిస్తుంది కొందరికి ఏంటి ఇలా అంటున్నారని కానీ అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు చాలా మంది ఒక నాకు ముందున్న కవులు పూజనీయుడు నా తోటి కవులు ఆధార పాత్రుడు కానీ రామున్న కవులు ఇప్పుడు వస్తున్న కవులు ఉన్నారే వాళ్ళు రాస్తున్న కవిత్వాన్ని నేను ప్రత్యేకంగా చదువుతాను కారణం ఏమిటంటే పోటీ పడవలసింది నేను నా తరం కవులతో కాదు నా తర్వాతి తరం కవులతో ఇప్పుడు రాస్తున్న కొత్త గొంతుకలతో నేను పోటీ పడాలి ఆ దృష్టితో నేను నా యాభయో జన్మదినోత్సవం నాడే ఒక కవితలో చిన్న మినీ కవిత లాంటి దాంట్లో ఏమన్నానంటే అందులో అభిప్రాయం ముఖ్యం కవిత్వం అంశం కంటే కుర్రాళ్ళు వస్తున్నారు జాగ్రత్త కొత్త గొంతులు ఎగరేసుకుంటూ ఇక్కడ ఒట్టి కుర్రాళ్ళు కాదు కవి కుర్రాళ్ళు అనమాట కవి కుర్రాలు అన్నమాట కుర్రాళ్ళు వస్తున్నారు జాగ్రత్త కొత్త గొంతులు ఎగరేసుకుంటూ పరమ వృద్ధులు తప్పుకోండి పాత కీర్తిని నెమరేసుకుంటూ అన్నారు ఇది మాకు కూడా వర్తిస్తుంది అంత వృద్ధుడిని కాకపోయినా అంటే నేను అట్లా అన్వయించుకున్నానన్నమాట ఆ దృష్టితో చదువుతాను అయితే మీరు అడిగిన రెండో ప్రశ్న ఇందులో రెండో భాగం ఏమిటంటే వాళ్లలోని మంచి చెడు చెడు లేక నచ్చని అంశాలన్నాడు నచ్చని అంశం నాకు ఎప్పటికీ నేను మనిషిని స్పష్టత కోరుకునే మనిషిని నేను జీవితంలో కానీ కవిత్వంలో కానీ అధినాభావంగా కోరుకునేది స్పష్టత నిర్దిష్టత స్పష్టత నేమో చెప్పదలుచుకుంది ఏమిటో ఇప్పుడు వెనక ప్రాచీన కావ్యాల్లో ప్రబంధాల్లో ఇప్పుడు కృష్ణదేవరాయల ఆముక్తమాలేరాయ ప్రౌఢకావ్యాల్లో అర్ధాలు తెలియకపోతే నిఘంటువుల్ని ఆశ్రయించి అర్ధాలు తెలుసుకుంటే తాత్పర్యం బోధపడేది ఇవాళ తెలిసిన మాటలే వాడుతున్నాడు కవి కానీ అర్థం కాదు అర్థం కాదు కాబట్టి దాన్ని అస్పష్టత అంబిగ్విటీ అంటారు అది ఉండకూడదని అంటాను అయితే కొందరు అడుగుతారు అంటారు సమాజం క్లిష్టంగా ఉందండి క్లిష్ట పరిస్థితులను బట్టి కృష్ణ సమస్యలను బట్టి జటిల సమస్యలను బట్టి రచనలో కూడా క్లిష్టత వస్తుందని ఆది రాకుండా రాస్తే ఎంత బాగుంటుంది అని నేను అంటాను అదొకటి నిర్దిష్టత అసలు ఏం చెప్పదలుచుకున్నావు ఇదేమో అర్థం కావడం బోధపరడం రెండవది నువ్వు ఈ ఒక పోయం ఒక కవిత ద్వారా నువ్వు రాస్తే నీ నిర్దిష్ట ఏమి నిర్దేశిస్తున్నావు ఏ సందేశం ఇస్తున్నావు ఏ ఉద్దీపన కలిగిస్తున్నావు పాఠకుడిలో ఏ రకమైన స్పందన కలి పైకి తీసుకెళ్లే స్పందన అధపాతానికి తోసే స్పందన అది ముఖ్యం కాబట్టి పైకి తీసుకెళ్లే మంచి వైపు నడిపించే స్పందన కలిగితే దానికి సఫలత అని భావిస్తాను ఈ స్పష్టత కొంచెం లోపించిన కవితం ఈ మధ్య వస్తున్నాయి అది భావ చిత్రాలు ఉద్దడం నా అభిప్రాయం ఎక్కువ అంటే కవితం ఎక్కువైంది తెలివి ఎక్కువ ప్రతిభ ఎక్కువైంది అది ప్రతిభా దారిద్ర్యం కాదు కానీ ప్రొప్రైసీ అంటారే ఔచిత్యం ఎంత ఏ మా ఏ తూకర్లో కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం రెడ్డి గారు విశ్వవిద్యాలయాల్లో జరిగిన తొలితరం పరిశోధనలో మౌలికమైన కృషి చాలా జరిగిందండి ఆ కృషి చేసిన వారిలో మీరు అగ్రశ్రేణిలో ఉంటారు ఇప్పటికే ఆధునిక కవిత్వం గురించి ఏం చెప్పాలన్నా ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయము ప్రయోగములు అనే మీ సిద్ధాంత గ్రంథాన్ని ఉటంకించక తప్ప ఎందుకు దాని విశిష్టత ఏమిటంటారు ఇది నేను కేవలం పిహెచ్డి పట్టం కోసం తీసుకున్న అంశం కాదు నా జీవితంతో కవిత్వం ఎంత కనవేసుకు వెళ్ళిందో తెలుసు మిత్రుల ఆ రకంగా నేను తీసుకున్న వస్తువు కూడా నేను నన్నిచోడు తీసుకుందామా నవ్య కవిత్వం తీసుకుందామా అని రెండు వైపులు ఇటు అటు ఊగిసలాడుతున్న రోజుల్లో దేవులపల్లి కృష్ణ గారు పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో ఆయన నవ్య కవిత్వం తీసుకోమన్నారు కాబట్టి ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు ట్రెడీషన్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ మావడం తెలుగు కవిత్వం తీసుకున్నాను ఇదేమైంది దీనివల్ల నాకు ఆధునికాంధ్ర కవిత్వంలో సంప్రదాయ ముద్ర అంటే సంస్కృతం కావ్యాలు మొదలుకొని తెలుగు మహాకావ్యాల వరకు చదివే అవకాశం కలిగింది అవసరం కలిగింది అలాగే ట్రెడిషన్తో పాటు ఎక్స్పెరిమెంట్ ప్రయోగం అన్నాను ప్రయోగం అన్నప్పుడు మనకు ఇంగ్లీషు కవిత్వం ప్రభావం ఉండదు నేను అసలు నిజానికి చదివింది అప్పుడే ఎక్కువగా ఎంఏలో చదివింది ఏమిటో నాకు ఇప్పటికి గుర్తులేదు కానీ నేను బాగా చదివింది ఇంగ్లీష్ సాహిత్యమైన సంస్కృత సాహిత్యమైన ఆంధ్రకా ఆంధ్ర కవిత్వం అయినా బాగా లోతుగా అధ్యయనం చేసిన ఘట్టం ఇది కాబట్టి నా జీవితంలో కవిత్వ వికాసానికి ఉపకరించింది వివిధ ప్రవృత్తులు విశ్లేషలకు విశ్లేషణ ఉపయోగపడింది నా పరిశోధన తత్పరతకు దృష్టికి కూడా పదును పెట్టింది అంశం కాబట్టి నేను బాగా సాకల్యంగా చేశాను మీరు కొందరికి తెలుసు మిత్రులకి సెలవు పెట్టి ఆరు నెలలు ఆరు నెలలు ఇట్లా రెండు మూడు సార్లు నేను లాసెస్ పే మీద సెలవు పెట్టి రాశా అంటే అంత నేను వ్యగ్రతతో అంత జాగరూకంగా నేను కాబట్టి ఇది కేవలం పిహెచ్డి పట్టం కోసమే అయితే ఇంత క్షమపడవలసిన అవసరం లేదు డిగ్రీ కోసమే అయితే డిగ్రీ కోసమే డిగ్రీతో పాటు ఒక ఒక చరిత్రాత్మకమైన గ్రంథంగా మిగిలిపోవాలి ఆధునికాంధ్ర కవిత్వం పేరు చెబితే ఇది ఉన్న ఫలాన నారాయణ రెడ్డి పుస్తకం చూడాలి తీసి చూడాలి అని అయితే తర్వాత నేను చాలాసార్లు అన్నా దాని ఆమోది నా నేను ప్రతిపాదించిన కొన్ని భావకవిత్వ నిర్వచనం గానీ చాలా విషయాల్లో నేను కొన్ని కొన్ని అభివేకవిత్వం గురించి అధివాస్తవత గురించి చాలా కొన్ని అభిప్రాయాలు వినిపించాను నేను దానిని స్వీకరించడంతో పాటు దాన్ని ఖండించిన ఆమోదించకుండా నేను సంతోషిస్తాను కారణం దాన్ని ఖండించడానికైనా ప్రేరణ కలిగించిన గ్రంథం నాది మౌలికమైనది కాబట్టి పరిశోధన గ్రంథ లక్ష్యం ఏమిటంటే అది ప్రేరణ కలిగించాలి ఆలోచనను రేకెత్తిస్తారు ఆ దృష్టితో ఆ పాత్ర నిర్వహించింది కాబట్టి నాకు చాలా సంతృప్తినిచ్చింది అయితే కాలం చాలా వేగంగా పరిగెత్తడం నాకున్న పదవి బాధ్యతల వల్ల నేను కొత్త ఎడిషన్ మొన్న విశాలాంధ్ర పబ్లిక్ స్టేషన్ వాళ్ళు వేసేస్తారు మూడవ ఎడిషన్ మూడో ఎడిషన్ ప్రతి ముద్ర అది నేను కొన్ని ఇంకా దాంట్లో మెరుగులు దిద్దే అవకాశం ఉంది ఇది పరిశోధన అనేది నిరంతర ప్రవాహం ఇదే నాకు ఆగిపోయిందంటే గట్టు దగ్గర ఆగిపోయినట్టు ప్రవాహం కాదు సో ఆ దృష్టితో మళ్ళీ నాలుగవ ముద్రణం వస్తే రివైజ్డ్ కొంచెం పరిష్కృత ముద్రణం ముద్రణం అది వేయాలని ఉంది మీ తరాన్ని దాటి పరిశోధన భవిష్యత్తు మీద నమ్మకం ఉన్నవాడిని ప్రతిభ అనేది ఒక చోట ఇంకిపోదని ఆగిపోదని ఒకటితోనే పరిమితం కాదని ప్రతిభ అనే పొద్దు ఒక్క నుదుటనే పొడవదని చాలా విశ్వాసం కలిగిన నా సాహిత్యంలో జీవితంలో కవిత్వంలో చెప్పాను నేను పరిశోధన రంగంలో కూడా ఇప్పుడు అప్పటికిప్పటికీ ఒక బి గారు ఉన్నారు ఆయన మొట్టమొదటి పిహెచ్డీ చేశారు ఉస్మాన్ నుంచి తెలుగులో ఆయన తీసుకుంది తెలుగు తెలంగా జానపద గేయాలు తెలుగు జానపద గేయాలు చాలా సువిస్తృతమైన క్యాన్వాస్ పరిధి కలిగిన సబ్జెక్ట్ అది జానపద గేయాల్లోని అనేక అంశాల మీద ప్రత్యేకీకరణ దృష్టితో అద్భుతంగా చేస్తున్నారు దానికి మూలమది అలాగే ఆధునిక ఆధార కవిత్వం అనేది నాకు టోటల్ ఒక ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ పెద్ద లగేజ్ ఆ దాంట్లో ఎన్నో వస్తువులు బయటపడుతున్నాయి ఒక్కొక్క శాఖ ఉపశాఖలను తీసుకొని ఇవాళ పరిశోధన చాలా మంచి పద్ధతుల్లో జరుగుతుంది అయితే ఒకటి డాక్టర్ గోపీ ఇందులో ప్రతిభ అనేది ఎప్పటికీ ఒక కాలానికే పరిమితం కాదు ప్రతిభ అప్రతిభ అన్ని కాలాల్లో ఉంటాయి పరిశోధకులు అందరూ ఉత్తమ స్థాయిలో చేస్తున్నారు అనలేము నా కుర్రా ఏమిటండి వీళ్ళు అపక్వంగా ఉంది ఇది అపరిణతంగా ఉన్నాయి అనేది ఒక్క మాటతో తోసేయడం కూడా భావ్యం కాదు కొందరు కేవలం డిగ్రీ కోసం రాసేవాడు కొందరు మాత్రం యువకు యువర పరిశోధకుల్లో చాలా మాకే ఆశ్చర్యం కలిగించే పరిశోధనలు వెలువడుతున్నాయి అందుకు నాకు చాలా సంతోషం సార్ మీరు చాలా సినిమా పాటలు రాశారు మీరు మామూలుగా రాసే గేయానికి సినిమా పాటగా రాసే గేయానికి తేడా ఉందంటారా సినిమా పాటల్లో మీరు చేసిన ప్రయోగాలు ఏమన్నా చెప్పండి అట్లాగే ఆసక్తికరమైన అనుభవాలు చెప్పని కోరుతున్నాను ఇప్పుడు రెండు మూడు ఉన్నాయి ఒక్కొక్కటి నేను తీసుకుంటాను ఇందులో నాకు స్థూల దృష్టితో చూస్తే నేను రాసిన వెనక తొలి రోజుల్లో రాసిన గీతాలు దళిత గీతాలు ఉన్నాయి సాగవే సాగుమా గగన వీణ మృదుల రాగవే ఆకాశవాణి ఆకాశవాణి ప్రస్తానండి అలాంటి గీతాలు కొన్ని సంపటాలుగా సంపుటాల్లో ఉన్నాయి దానికి ఒక మంచి సినిమా గీతం తర్వాత కాలం నేను రాసిన దానికి తేడా లేదు అంతేకాదు ఆకాశవాణిలో రామప్ప జాతీయ రూపకం సంగీత రూపకం నేను రాశాను ఆకాశవాణి నుంచి అన్ని అందులో వచ్చిన చమత్కారం ఆకాశవాణిలో వెలువడ్డ రామప్ప సంగీత రూపకంలో ఉన్న రెండు పాటలు ఒకటి ఈ నల్ల ఈ నల్లని దాగను ఈ బండల మాట నాయ గుండెలం రోజే రెండవది మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది ఈ రెండు పాటలు బాలమురళీ కృష్ణ గారు పాడారు పాత్రధారణ చేస్తూ పాత్రను పోషిస్తూ తర్వాత సినిమాల్లో ఒక చిత్రంలో అమరశిల్పి జక్కన్నలో సరిగ్గా సన్నివేశానికి నాయకుడికి సరిపోయింది ఈ పాట వినిపించగానే సంగీతం రాజేశ్వరరావు గారు బాణి పూర్చారు ఇక్కడ పాలగుణి విశ్వనాథం గారు అందించిన సంగీతంలో పాడిన బాలమురళీ కృష్ణ గారి పాట ఎంత బాగుందో ఒక పద్ధతిలో అది సినిమా పద్ధతిలో అంత బాగుంది అది ఘంటసాల గారు పాడారు అలా హిట్ పార్టీ అది కాబట్టి నాకు ఎంత సంతోషంగా ఉంటుందంటే మనం ఒక భావపూర్ణమైన గీతాన్ని సినిమాకి ఇచ్చి సినిమా పాటగా మార్చాము అనే తృప్తి నాకు అలాగే మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది మబ్బులో కన్నీరు నా మనసులో పన్నీరు ఇది కూడా జానపద బాణీలో రాసింది అది కూడా తెర వెండి తెరకి కాబట్టి నా దృష్టిలో పోతే క్లబ్ పాటలు వగేరా ఉంటాయి అనుకోండి అది మనం నిత్య జీవితంలో రాయం అవును తర్వాత ఏదో ఒక వ్యాంప్ ఉంది ప్రతి నాయిక అనుకో ఆ ప్రతి నాయిక నాయకుడి రెత్తగొడుతూ పాట పాడుతుంది ఆ సిచ్యువేషన్కి ఎవరైనా రాయాలి శ్రీశ్రియన్ రాయాలి చిన్నారి రాయ అయితే రాయడంలో బాణి ఉంటుంది సాధ్యమైనంత వరకు కొంచెం రెత్తగొడుతూ ఉన్నా పచ్చిగా ఉండకుండా రాష్ట్ర పద్ధతి అవుతుంది అది నాకు అలవాడి అలాంటి పాటలు ఇప్పుడు ఈ మధ్య అవి కూడా మానేశాం అంటే ఇప్పుడు ఈ తెలంగాణ మాండలికంలో ఉన్న జానపద గేయాల సినిమాలు ఎక్కువగా మీరే ప్రవేశపెట్టారు రహస్యం కోసమే కాకుండా సీరియస్ గా ఉండే సన్నివేశాలు మంచి నేను తెలంగాణలోని పలుకుబడ్లను అక్కడక్కడ పాటలు వేశాను ఉదాహరణకు మా ఊళ్ళల్లో ప్రామచక్కనుడయ్య రామసక్క అని పిల్ల అని నేను దా ముక్కతో పల్లవి ఓ రామసక్కని బంగారు బొమ్మ నీ రాత రంపపు కోట అలాగే మాయదారి చిన్నోడు అనే పాటలో లగ్గమెప్పుడు రామామా అంటే ఈ రకమైన ప్రయోగాలు తీసుకొచ్చి సందర్భోచితంగా పెట్టాను మన కాదు కదా సన్నివేశం కోసం మనసు ఉన్నాం గానీ మన కోసం ఆ సన్నివేశం లేదు కాబట్టి ఆ రకంగా తెలంగాణలోని కొన్ని వరసలను ముఖ్యంగా గోగులు పూసే గోగులు కాసే ఓ లక్క దాన్ని తీసుకుని పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓలత్తా గుమ్మడి పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే ఓలత్తా గుమ్మడి ఇప్పుడు ఆ పల్లవి నాకు ప్రేరణ కలిగించింది లేకపోతే ఈ పాట వచ్చింది ఆ రకంగా తెలంగాణ ముందే అన్నా నేను నేను పాటకు నమస్కరిస్తాను నా పల్లె నా వాతావరణం అలాంటిది ఆ చిన్నప్పుడు నేను విన్నవి ఓ జంబియా ఒగలమారి జంబియా నాతో నాతోని మాట్లాడు నా జంబియా అది కూడా ప్రవేశపెట్టాను కొద్ది మార్పులతో కాబట్టి పల్లెటూళ్ళల్లో నేను విన్న పాటల్ని కొన్ని మాటల్ని తెలంగాణ పలుకుబని సినిమా పాటల్లో ప్రయోగించారు నారాయణ రెడ్డి గారు మీరు నలభై ఏళ్ల పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధించారు మీకు పాఠాలు చెప్పడంలో ఉన్న శ్రద్ద అధివేశాల గురించి విశిష్టమైన మీ బోధనా పద్ధతి గురించి ఇప్పటికీ కథలుగా కృతులుగా చెప్పుకుంటుంటారు అలాటి లెక్చరర్ నుండి నిన్నటి ఆచార్య పదవి దాకా మీ అనుభవాలు ఏమన్నా ఉంటే చెప్తారు నాకు అప్పుడు సరదాగా అనేవాళ్ళండి ఎవరో నన్ను మీరు పాట రాస్తారా పాఠం చెబుతారా మీరు నిర్ణయించుకోండి అని ఒకనొక వైస్ ఛాన్సలర్ అన్నట్టు ఒకనొక సందర్భంలో ఒకనొకప్పుడు వదంతి పుట్టింది నేను నవ్వి పాట రాస్తాను పాఠం చెబుతాను అన్నాను సభాముఖంగా అన్నాను పత్రికల్లో కూడా వచ్చి ఇప్పటికీ నాకు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పాఠం చెప్పే అవకాశం లేదు కాని చెప్పాలని ఎంత తపన ఎంత తృప్తి అందరూ చెప్పడం కాబట్టి మొదటి నుంచి నాకు దీనికి నేపథ్యం కూడా ఉంది అది సోత్కర్షన్పిస్తుంది కానీ నేను ఆరో ఏటు నుంచి పదో ఏటు వరకు మొక్క మక్క మొక్క చేయలు అంటారు మక్క చేను మొక్కజొన్న మొక్కజొన్న ఈ మాకు బాధ ఉండేది పుష్కలంగా ఆ మొక్కజొన్న చేయల మధ్యలో మొక్కల మధ్యలో నిలుచొని వాటిని విద్యార్థులుగా భావించి నేను హై స్కూల్ ముందే పాఠాలు చెప్పేవాడి అంటే ఆశీర్గా ఏదో చెప్పడం అన్నమాట చూసి కవిత్వం రాస్తున్నాడు బాపు అని ఏదో పై పైకి చూస్తున్నాడు ఎటు చూస్తున్నాడు అని అని మా ఫా మా నాన్నగారు తెలిసి ఆయన కోప్పడి బాబు మనకు పనికి రాదు ఇది బుర్ర ఖరాబ్ అవుతుంది బిడ్డ వద్దు ఇంకా రాండేళ్లు మానేస్తాను నేను కాబట్టి పాఠం చెప్పేది ఉంది పాటలో పాఠం చెబుతాను పాఠంలో పాఠం ఉదాహరిస్తాను మొదటి నుంచి అల్లుకుపోయింది పాట పాఠం కాబట్టి నేను ఎంఏ బిఏ దర్శ చెప్పాను పియూసి కి చెప్పాను పియ్య ఎంఏ ఎక్సిల్ అయితే ఎమ్మె దశలో చెప్పిన తృప్తిదే ఇప్పుడు పద్యకావ్యాలను మీరు బోధించారు కదా ఇప్పుడు పద్యాలను బోధించేటప్పుడు వివరణ సందర్భంగా కేవల ఎదురైన సాధక బాధకాలు మీకు ఏవైనా గుర్తున్నాయా అనే అనుభవాన్ని వివరిస్తారు ఉదాహరణ చెప్తాను నన్నయ ఆది పర్వం అని చెప్పేవాడి పద్యం ఏమిటి మనకు పుస్తక రూపంలో దొరికిన మొదటి పద్యం ఆంధ్ర మహాభారతం నన్నయ్య రాసిన ఆంధ్ర మహాభారతంలో రాజకులైక భూషణుడు ఈ పద్యం గురించి చెప్తాను అంటే ఎట్లా చెప్పేవాడిని అంటే విధానం పద్యాన్ని పాడడం నా ఉద్దేశం కాదు పద్యాన్ని పాడకూడదు పాడితే సంగీతానికి వాడు మరిగిపోయి లోనై విషయాన్ని మరిచిపోయే అవకాశం అవకాశం ఉంది కాబట్టి నేను అంటే రెసిటేషన్ అంటారు దాన్ని పద్య పఠనం పద్య గానం కాదు పద్య గానం కాదు కారణం శబ్దం మీద సమాసం మీద విరుపుల మీద విద్యార్థి మనస్సుకు చురుకు కలిగించ పదును కలిగించను ఉదాహరణకి ఈ పద్యం చెప్తాను మీకు ఓకే ఉదాహరణగా రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్య రాజ తేజో జయశాలి శౌర్యుడు కులదృష్టికి విరుపులు రావు రాజకులైక భూషణుడు రాజమనోహరు అన్యరాజ తేజో జయశాలి ఇది పద్యం కాదు విధానం అది కాదు అంచేత నేను విరుపులతో మనకు కొంచెం ఇబ్బందులు కలిగించే ఉంటాయి మనకు తెలుగులో ఆ సంధి విడదీస్తూ చెబితే విద్యార్థికి సగం బోధపడుతుంది పద్యం చదవడం అయిపోయే లోపల పద్యం చదవడం పూర్తి అయ్యేలోగానే ఈ సంధులను విడదీస్తూ సమాసం ఎక్కడెక్కడ ఆప ఉదాహరణకు రాజకులైక భూషణుడు రాజ మనోహరుడు అన్యరాజ తేజోజయశాలి అయిన శౌర్యం గలవాడు తేజోజయశాలి శౌర్యుడు అంటే తప్పు చాలా ఇది తెలుసుకోవడం కొంచెం క్లిష్టమైంది బాగా అభియానం కావాలండి చెప్పి కిందులో విశేషం ఏమిటని చెప్తే అర్థాలు ఇక్కడ రాజమనోహరుడు అంటే చంద్రుడి లాంటి మనోహరమైన అవన్నీ మామూలుగా వివరణ చెప్తాను చేసేది కిందు రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలియుడు విశుద్ధ యశిందు చంద్రికా రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజ కృపాణ ధరాజల శాంత శాత్రుడు రాజమహేంద్రుడు ఉన్న అని ల్యాండింగ్ ఉందే ప్లే విమానం ఏ రకంగా ల్యాండ్ అవుతుందో ఉన్నతి అంత ఉన్నతిని కూడా ఇందులో పద ఘటనలో సంగీతం ఎలా ఉంది ఎలా ఉందని విశ్వన్ అప్పుడు చెప్పేవాడి తరడం అంటే తాళబద్ధంగా ఉండే సంగీతాత్మకమైన పద్యం రాయడానికి పొరవడి దిద్దాడు నన్నయ్య గారు ఈ సంగీతాన్ని విరిచేసి మామూలు అప్పటి మామూలు తెలుగువాడు మాట్లాడే భాషను పెట్టాడు చిక్కను ఈ రెండు రెండు గట్లు ఈ రెండు గట్ల మధ్య ప్రవహిస్తున్నది మన ప్రాచీన భాష తెలుగు ఆ రకంగా నేను పద్యం చెప్పిన లేక పాట చెప్పినప్పుడు మడ్డి వేడు శ్రీశ్రీ గేయం శ్రీశ్రీ గేయానికి పదండి ముందుకొని పాఠం చెబుతూ అర్ధాలు చెప్తే అర్థం లేదు అర్ధాలు చెప్తే అర్థం ఎందుకు అక్కడ అచేతాగ్ణనగా ఈ ఫలాన మూడు ఆహవనీయం దక్షిణాగ్నం చెప్పను ఇదే నేను నన్నయ భారతంలో వచ్చినప్పుడు చెబుతాను అయితే సార్ ఇప్పుడు మహాప్రస్థానము ఎంకి పాటలను వీటిని బోధించాల్సి వచ్చినప్పుడు మీరు అవలంబించిన విధానంలో వస్తున్నాను సార్ సంతోషం ఇప్పుడు క్లాసికల్ ప్రాచీన కావ్యాలు చెప్పేటప్పుడు శబ్దం అర్థం ధ్వని వ్యాకరణాంశాలు ఛందస్సు ఇన్నిటి మీద దృష్టి కేంద్రీకరణ చెప్పాలి విశేష మోడర్న్ పొలిట్రీ ముఖ్యంగా శ్రీశ్రీ తీసుకున్నాం అడిగదు మహాప్రస్థానంలో ఏ కాలంలో ఏ పరిస్థితుల ప్రోద్బలంతో ఏ ప్రేరణతో ఏ శక్తులు అవహిస్తే శ్రీశ్రీ కవితలు రాశాడు దానికి చారిత్రిక నేపథ్య సమీక్ష హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఆఫ్ శ్రీశ్రీ చాలా అవసరం శ్రీశ్రీ మహాప్రస్థానంలో మొదటి గేయం రాసినప్పుడు ఆయన నాకు మార్క్సిజంతో పెద్ద పరిచయం లేదని అని అన్నా దాంట్లో ఉంది అంటే కొన్ని సంస్కార గతంగా అతనులో ఉన్న ఆవేశం ఆ మార్క్సిజాన్ని పలికించాడు కాబట్టి నేను చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పేవాడిని తర్వాత ప్రాచీన కావ్యాల్లోని కొన్ని ప్రతీకలను సింబల్స్ తీసుకుని శ్రీశ్రీ ఇట్లా ఆధునికీకరించాడు దాన్ని అలాగే ఇంకి పాటలు చెప్పేటప్పుడు మళ్ళీ పాడి చూపేవాడిని ధరువులు చెప్పేవాడిని గతులు చెప్పేవాడిని ఇప్పుడు లేపకే నా ఇంకి లేపకే నిదురా ఈ పాటి సుఖమునే నేరునాడు ఎర్రగనే ఉందనుకోండి ఇది లేపకే నాయంకి లేపకే నిదురా అని పాడకూడదు నండూరు సుబ్బారావు గారు పాడినరోజు నాకు తెలుసు ఆయన ఇంటికి ఏలూరులో ఫిఫ్టీ యాభై ఐదులో అనుకుంటాను నేను యాభై మూడు యాభై నాలుగు ఆయన స్వయంగా పాడితే విన్నాను ఇప్పుడు గుర్తుంది నాకు లేపకే నాయకి లేపకే నిదురా ఈ పాటి సుఖము ఇది ఇది స్థాయి అంటే భావం తగివంత అని దీని కందగా తింటారు ఇది దృతం విలంబితం అని సంగీతజ్ఞాయి అంటే స్పీడ్ లో ఉన్న ధృతం విలంబితం అంటే లాగదీయడం లేప కే నిట తగ తేట అది ధృతం అంటారు వేగంగా నడుస్తుంది విలంబితం అంటే లాగడం లేటల్లో జానపద వాతావరణం అది ఎంకి పాటలు కేవలం పల్లెపాటలు కావు పల్లెపాటల సరళిలో శైలిలో ఆయన మహానుభావుడు రాశాడు కాబట్టి దానికి జానపద సంగీతం జానపదాల పలుకుబళ్ళు నుడికారం తర్వాత అన్నిటికంటే ఆ లోపల ఉన్న ప్రణయ భావ లహరి ఎంత సున్నితంగా ఎన్ని ఎన్ని రసాలు రసంలోని అవస్థలు పండించడము యోగం ఉంది యోగ శృంగారం ఉంది వియోగం ఉంది ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో ఎన్ని అంశాలు మీరు చెప్పేవారు అవును రెడ్డి గారు మీరు గొప్ప వక్తగానే ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు ఈ వక్తృత్వం మీకు చిన్నప్పటి నుంచే ఉందా విద్యార్థి దశలోనే ఆంధ్ర వ్యాఖ్యాతగా మన్ననలు పొందారని ఎందరో వింటున్నాము మీరు ఈ ఉపన్యాస విన్యాసాన్ని ఎలా సాధించారు ఉపన్యాసం నాకు తెలియదు గాని పాఠం చెప్పే గుణం నాకు చిన్నప్పటి నుంచి విద్యార్థులని కుర్రవాళ్లను చేరీసుకుని ఏదో చెప్తుండేవాడిని కవిత్వం పాటలు పగిన ఇంటర్మీడియట్ వచ్చేసరికి బిఏ ఫస్ట్ ఇయర్ వరకు నాకు ఉపన్యాస ధోరణి అలవడలేదు నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ చదువుతున్న రోజుల్లో తెలుగు సంఘం తెలుగు అసోసియేషన్ సెక్రటరీగా ఉండి కృతజ్ఞతలు చెప్పవలసిన బాధ్యత ఏర్పడితే తప్పులు మాత్రమే అది నా దృష్టికి తీసుకొచ్చారు ఏమిటి తప్పులు జరిలే చాలా బాధపడ్డన్నారు నరకయాదన్న అక్కడ నుంచి ఒక పౌరుష తరంగం తెలుగుతుంది సాధన చెయ్యాలి మనం అంటే యాస మంచిదే ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషం అన్నీ మానలి కరీంనగర్ మానలికం వచ్చింది మానలికం ఎప్పుడు తప్పు కదా నేను యాస భాషకి మూలమని చెప్తుంటాను కానీ మరి సర్వ ప్రాంతాలు సంచరించి ఉపన్యసించే దశ రాబోతుంది కాబట్టి నాకు ఎంఏ ప్రీవియస్ ఎంఏ ఫైనల్ రాగానే ఆ దశలోనే నాకు విద్యార్థి ఫెడరేషన్ కర్నూలులో అనంతపురంలో సభలకు పిలిస్తే అప్పటికి బాగా ఒక సుశిక్షితమైన గుర్రంలాగా కథను దొక్కే అలవాటు చేసుకున్నాను మొదటి అరంగేటం అంటానే అది కర్నూలు లో జరిగినట్టు గుర్తు యాభై ఎంఏ ప్రీవియస్ తో ఉన్నాను యాభై మూడు ప్రాంతాల అప్పటి నుంచి నేను ఒక కాన్షియస్ స్పీకర్ ఆశు వచ్చినా ఆశు వెనక ఒక సంస్కారం ఉంది ఒక ఒక ప్రిపరేషన్ ఉంది ఒక శిక్షణ ఉంది ఆ రకంగా ఉపన్యాసాన్ని ఒక కళగా నేను అభ్యాసం చేశాను అధ్యయనం చేశాను ఆ పద్ధతిలో ఉపన్యాసాలు తర్వాత వ్యాఖ్యానానికి కూడా ఒక నేను శ్రీకారం చుట్టాను స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఎంఏ ప్రీవియస్ నుంచి బిఏ ఫైనల్ నుంచి అనుకున్నాను ఆ వార్తలు వ్యాఖ్యలు సినారి అని ఆ రోజుల్లో నామకరణం చేసి చాలా చమత్కారంగా తర్వాత ప్రపంచ అంటే విద్యార్థి సభల నుంచి ప్రపంచ తెలుగు మహాసభల వరకు ఒక దాదాపు పాతికేళ్లు చేసి తర్వాత నేను మానేశాను కారణం ఏమిటంటే ఇది పదవిలో ఎక్కువ కాలం ఉండడం ఎంత మంచిది కాదో మళ్ళీ మళ్ళీ అలాగే ఇలాంటి పదవుల్లో కూడా నేనే వ్యాఖ్యానం జీవితాంతం మంచిది కాదు ఇతరులకు అవకాశం చెప్తారా సార్ ముఖ్యంగా నేటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడుగా మీ ముందున్న లక్ష్యాలు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధానంగా బోధన పరిశోధన ప్రచురణ అనే మూడు అంగాలు మూడు విభాగాల మీద ఆధారపడి ఉంది కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం కొత్త కోర్సుల్లో కూడా పునరుక్తి లేకుండా ఇప్పుడు మృదంగంలో బిఏ పెట్టాడు ఈ మృదంగం గ్రాడ్యుయేట్ ఆర్టిస్ట్గానే కాదు అతను మిగతా గ్రాడ్యుయేట్స్ లాగా ఏ ఉద్యోగానికైనా బిఏ అర్హత ఉంటే సరిపోతుందో వీళ్ళకు కూడా సరిపోయేటట్టు నేను రూపొందించాను ఇంగ్లీష్ తెలుగు అదర్ సబ్జెక్ట్ ఆప్షనల్ తప్ప అలాగే కూచిపూడిలో ఎంఏ పెట్టాము అప్లైడ్ లింగ్వస్టిక్స్ బహుశా ఆంధ్రప్రదేశ్లోని ఇతర విశ్వవిద్యాలయాలు లేదని చెప్పారు కాబట్టి నా దృష్టి అలాగే ఎన్ఫిల్ కోర్స్ ఇన్ కంపేర్ టు లిటరేచర్ ఇది కూడా ఎక్కడ ఈ రకంగా కొత్త కోర్సులు మిగతా ఈ విశ్వవిద్యాలయాల్లో లేనివి కొంత ఉపయోగకరంగా ఉండేవి ఉత్తేజకరంగా ఉండే కోర్సులు ప్రవేశపెట్టడం చేశాను ఇక ముందు చేయాలని ఉంది నా ఈ తరంలో ఇంతేకాకుండా ప్రచురణలో కూడా నేను మామూలుగా ఇలా ఆనవాయితీగా వచ్చే ప్రచురణలు కాకుండా చాలా అపురూపమైన గ్రంథాలే వెయ్యాలి తెలుగు నుంచి ఇంగ్లీష్ అనువాదం చేయించే విషయంలో చాలా నా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి అంటే తెలుగు జీనియస్ ఇప్పుడు భారతం భాగవతం ఉన్నాయి మన దగ్గర అవన్నీ అనువాదం అనువాదాలే అనుసృజనం కావచ్చు అనువాదం కావచ్చు కానీ అన్నమాచార్య కీర్తన ఉన్నాయి భక్తిపరంగా ఉండడం అది పక్కన పెట్టి అందులో సాహిత్య పరంగా కవిత్వ భాషాపరంగా మానవతావాదాన్ని సమతను ఆయన ప్రచారం చేశారు చాలా గొప్ప చాలా గొప్ప విషయా రాజు అది బంటు ఇద్దరి నిద్ర ఒకటే అంటాడు నేల మీద పడుకునే బంటు హంస తూలికాల్పం పడుకునే రాజు ఇద్దరి నిద్ర ఒక నిద్రకు కులం లేదు నిద్రకు స్థలం లేదు అలాంటి అభిప్రాయాలు ఇవి ఒక యాభై ముందు అనువాదం చేయించి ఇంగ్లీష్ లో వెలువరించాలని శతకం ప్రారంభమైంది అలాగే కాలహస్తిష్క శతకం మంచి అధిక్షేపాత్మకమైన శతకం చాలా గొప్ప ఐడియాస్ ఉన్నాయి ఈనాటి వ్యవస్థర పెట్టి రాజుల మత్తులు మెరుపు కత్తుల రాజుల మత్తులు వారి సేవ నరక ప్రాయం వారి సంభోజాంగ పూర్వం తెలుగునాట పద్యం గాని గేయం గాని కమ్మగా గానం చేస్తుండేవారు దేవులపల్లి విశ్వనాథ జాచువా వంటి వారు ఎంతో మధురంగా పాడేవారు ఇప్పుడు మా తరంలో ఆ గాన సాంప్రదాయం బాగా తగ్గిపోయింది మీరు ఆబాల్య గాయకులుగా పసి ఎక్కారు ఇప్పటికీ వేదికపై పాడుతుంటే పులకించని వాళ్ళు శ్రోతల కోసం ఆ మధ్య తెలుగు గజల్స్ ఒక క్యాసెట్ గా పాడి క్యాసెట్ గా రిలీజ్ చేశాను ఇప్పుడు నాకే నవ్వుతుంది ఎదుగు పాడడం మనం ఇతరులతో పాడించాలి తప్ప మనం పాడడం అంత భావ్యం కాదని అనిపించింది కానీ ఆకాశవాణి శ్రోతలకు నిరాశ కలుగుతుంది మీరు అని నేను పాడకపోతే కాబట్టి ఇప్పుడు ఏది గుర్తొస్తుంది పాడతాను నేను నేను అసలు గానం బాగా ప్రౌఢంగా చేసింది నాగార్జున సాగరం కర్పూరవసం తర్వాత మిగతా గేయాలతో పాటు కావ్యగానం ఒక గంట గంటన్నర కావ్యగానం చేసేవాడు గంట కావ్యగానమే అందులో నాగార్జున సాగరంలో మొదటి ఆశ్వాసంలో మొదటి పేజీ గుర్తొస్తున్నట్టుంది నేను ప్రయత్నిస్తాను గుర్తు చేసుకుంటాను చంద్రుల కీర్తి కౌముదులు నల్గడీనాడు కృష్ణవేణి తరంగిణి పయస్కి నాడు శ్రీ పర్వతాగ్రమ్ము సింహాగత బౌద్ధ భిక్షువుల విజ్ఞాన పీఠకమ్మగునాడు నేను జీవించిన్నానం సుభావించి పలికింతు హృదయము పెంచి ప్రస్తుతానికి చాలా బాగుంది సార్ మీరు ప్రముఖవి డా నారాయణ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఆకాశవాణి గతంలో రికార్డు చేసి ప్రసారం చేయడం జరిగింది పరిచయకర్త డాక్టర్ ఎన్ గోపి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది